అంటే దేహ రూపంగా లేదు బియ్యం రూపంగా అలా ఉంది ఆహారం రూపంగా ఉంది మరణించిన తర్వాత అది మట్టిలో కలిసిపోతుంది మట్టి రూపంగా అయిపోతుంది దేహం రూపంగా లేదు మధ్యలో దేహం ఉందా లేదు అంతే మరి నా సో విద్యతే బాబు కాబట్టి తస్మాత్ దేహదేహే అసతహ దేహము మొదలైన వాటికి అసత్తులు అవి అసత్తులు మధ్యలో ఉన్నాయి కానీ అంతకు ముందు లేదు అంతకు ముందు లేదు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 ఏమిటో తర్వాత చూద్దాం నెక్లెస్ అయితే కాదు మీరు అంగీకరిస్తారో అంగీకరించారో చెప్పండి ఆలోచించి అది ఎప్పుడు నెక్లెస్ అవుతుందంటే వీడు వెళ్లి లాకర్ నుంచి తీసుకొచ్చాడనుకోండి నెక్లెస్ కాదు అది ఆవిడే వెళ్లి నెక్లెస్ ఆవిడే వెళ్ళిందనుకోండి లాకర్ నుంచి తీసుకోవడం కోసం ఆవిడ వెళ్లి అది చేతిలోకి తీసుకుని మెడలో పెట్టుకుని అద్దం ముందు నిలబడ్డప్పుడు నెక్లెస్ అవుతుంది అది అప్పుడే అవుతుంది లేకపోతే నెక్లెస్ కాదు ఏమైనా ఈ మాట ఏమైనా మీకు అర్థమైనట్టుందా ఓకే ఇప్పుడు దేహానికి అప్లై చేయండి మీరు దేహాన్ని భావన చేసినప్పుడే దేహం ఉంటుంది మిగతా కూడా దేహం ఉండదు మరి ఏముంటాయి ఏముంటాయో నేను తర్వాత చెప్తాను మీకు దేహం అనేది భావన చేసినప్పుడు పంచభూతాలు ఉంటాయి కుడ్ యు అండర్స్టాండ్ దేహము లేదని తెలుసుకోవాలి ఏమున్నాయో తర్వాత చూడొచ్చు పంచభూతాలు ఉన్నాయంటే మీరు ఏమర్థమైనట్టు ఇంకా అసలు అది కూడా కరెక్ట్ కాదు బ్రహ్మ ఉంది కాబట్టి ఏముందో మీరు చెంత చేయద్దు ఏమిల్లి అక్కడ పాము లేదని తెలుసుకోండి తర్వాత ఏముందో తర్వాత చూడచ్చు కాబట్టి దేహము అన్నది ఓన్లీ వెన్ యూ ఆర్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ దేర్ ఈస్ ది బాడీ ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ దెర్ ఈస్ నో బాడీ ఇఫ్ యూ ఆర్ కాన్షియస్ ఆఫ్ అనదర్ బాడీ దెన్ దేర్ ఈస్ అనదర్ బాడీ కలలో స్వప్నంలో ఈ బాడీ ఉండదు ఇంకో బాడీ ఉంటుంది నిద్రలో ఈ బాడీ ఉండదు అవి ఏ బాడీ కూడా ఉండదు తెలివిగా ఉన్నప్పుడు బాడీ ఉంటుంది ఓన్లీ అది కూడా ఎప్పుడు ఓన్లీ వెన్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ మీరు బాడీ కాన్షియస్నెస్ లేకపోతే మీకు బాడీ ఉండదు ఇప్పుడు నేను ఒక దృష్టాంతం ఉంటా ఈ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి సాకర్ ప్లేయర్ వాడికి బాడీ ఉండదు బాడీ ఉండదు సాకర్ బాడీ ఉంటే వాడే సాకర్ ఆడతాడండి అలాగే కార్గిల్ యుద్ద వీరులు ఉండాలనుకోండి బాడీ ఉండదు ఏముంటుందో తెలుసిన గోలే ఉంటుంది బాలు గోలు రెండే ఉంటాయి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 చేతికి ఎనస్తీషియా ఇచ్చారనుకోండి పంటికి ఎనస్తీషియా ఇచ్చారనుకోండి పన్ను ఉండదు పన్ను ఉంటే వాడు పీకుతుంటే మీరు యూల్ హిట్ ది సీలింగ్ పన్ను ఉండదు వాడి ఏమిటో చేస్తున్నాడు ఏదో చేసుకోండి ఉండదు అంటే ఎందుకని యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ కాబట్టి బాడీ అనేది ఏదో ఒకటి ఉందని మీరు అనుకోద్దు బాడీ ఈజ్ ఎ థాట్ నిమైండ్ అది సబ్జెక్ట్ కాబట్టి దేహాదేహే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 లేకుండా పో ఉంటాయి కంటిన్యూ విసిట్ బట్ దే ఆర్ నాట్ రియల్ నెక్లెస్ వేర్ పెట్టుకొని కొనసాగించవచ్చు యు కెన్ స్టిల్ హోల్డ్ ఆన్ టు దట్ నెక్లెస్ అది పెట్టుకొని పార్టీలకు వాటికి వెళ్ళ చేయడం అభ్యంతరం లేదు బట్ నెక్లెస్ ఉండదు బంగారమే అది సో అదే విధంగా మీరు రిలేషన్షిప్స్ అన్నీ కొనసాగుతాయి ఇన్ ఫ్యాక్ట్ అవన్నీ ఇంతకంటే కూడా బాగా ముందు ఇంకా బాగా కొనసాగుతాయి వాటికి ఏమైనా ఇష్యూస్ ఉంటే గమ్మును సాల్వ్ అయిపోయి క్లీన్ గా ఉంటాయి రిలేషన్షిప్స్ ఏమైపో వాస్తవంలో అవి అసత్యములు విచ్చ వినశ్వరుమలోనే భావన స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి దేహ ఆది శబ్దం చేత దేహమును బట్టి వచ్చేటువంటి బంధుత్వములు సంబంధాలు బాంధవ్యాలు తర్వాత ఇల్లు వాకిలీ ఇవి నావి అని దేహం ముందు దేహం అనుకుంటాడు ఆ తర్వాత ఇల్లు వాకిలీ ఇల్లు వాకిలీ నాదేవిటండి అంతకంటే అవివేకం అదే కానీ ఇంకోటి ఇల్లు వాకిలీ నాదే ఏమిటి నాది వీడు నాది నాది అంటూ ప్రాణం పోతుంది ఆ ఆఖరు ఇల్లు అక్కడే ఉంటుంది శ్రీకృష్ణ దేవరాయలు నివసించిన ప్రాసాదం ఇప్పటికీ చూపిస్తూ ఉంటారు ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయాలను నివసించేట వేరీ శ్రీకృష్ణ దేవరాయలు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 సుఖ దుఃఖాలకి శీతోష్ణాల కారణం అనుకోండి అవి మిథ్యే ఇట్ ఈస్ శీతము అండ్ ఉష్ణము దే ఆర్ బట్ యువర్ సెన్సేషన్ ఎనీవే నేను దీన్నిలాగా ఇంకా లోతుగా కూడా నేను ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇట్ ఈజ్ ఫర్దర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కాబట్టి ఈ నాభావో విద్యతే సత నాసు విద్యతే భావ అన్నది ఇట్స్ ఎ వెరీ ఇప్పుడు ఇవన్నీ మిథ్య సత్యం ఏమిటో చెప్పండి సద్బుద్ధి అది వ్యభిచరించదు సద్బుద్ధి వ్యభిచరించదు సద్బుద్ధి మీరు అనుభవానికి వచ్చింది ఆఫ్ బీయింగ్ దోన్ అయా అయాం నేను ఉన్నాను అది ఏ సత్యం ఈ అయాం అనే సత్యం ఇట్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు అయామ్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ రివాల్వ్ రివాల్వ్స్ creating and recreating an entire samsara for you idela gante pencil munuku ento untundi pencil mullu it is very pointed untundi aa pointed pencil munnu ni laaga revolve chesi revolve chestunte then entire chitram akkada meeku nirmanam ayipotundi anthe kada oka pedda bomma aa manusha vachchu pashu rupakshulanni nirmanam ayipotai ee by just పుటింగ్ ఏ ఫ్యూ స్ట్రోక్స్ వన్ ఆఫ్ దర్ అనదర్ గీతలు ఎలా పెట్టుకుంటూ పోతుంటే గీతలు చాలు ఉరికాయ అక్కడ మీకు వచ్చేస్తుంది అదేవిధంగా నిద్ర లేచినప్పుడు కేవలం అయాం ఉంటుంది అండ్ దిస్ అయామ్ స్టార్ట్స్ అయాం హస్బెండ్ హస్బెండ్ హస్బెండ్ ఎదుర్కొండర్ ఫాదర్ ఫాదర్ ఎదుర్కొండ సన్న ఎదుర్కొండ సన్న అయిపోతాడు వీడు అయామ్ ఫాదర్ అనుకోబట్టి ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిన్ ఆఫ్ అయామ్ ఇది ఏదో ఇదంతా హై స్పిన్ వ్యవహారం అంటే అయాం యొక్క స్పిన్ తప్ప ఇంకేమీ లేదు అయాం స్పిన్ చేయడం మానేసిందనుకోండి అయాం కేవలం అయాం వాట్ ఆర్ యూ అయాం వాట్ అయామ్ మోసస్ అంటాడు ఓల్డ్ టెస్టిమెంట్ లో మోసస్ అంటాడు అయామ్ వాట్ అయా అక్కడ ఒక జ్యోతి కనపడుతుంది మోసెస్ కి కనపడితే వాట్ ఆర్ యు అని అడుగుతాడు అయామ్ వాట్ అయాం అని చెప్తుంది ఆ జ్యోతి సంథింగ్ లైక్ దాట్ నేను అవన్నీ కంటర్స్టర్ చేసిన వాడిని ఉరికి ఎప్పుడో చదివి అని చెప్తున్నాను సో అంటే అక్కడ ఆ జ్యోతి నాలెడ్జ్ ఈజ్ ఐయామ్ వాట్ అయా దాట్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ ఫాల్స్ అయామ్ వాట్ అయామ్ అంటే అర్థం అయామ్ అనే అర్థం నాకు అయామ్ వాట్ అయామ్ అంటే అర్థం ఏంటి అయాం అనే కాబట్టి అయామ్ ఆ సద్బుద్ధి అయామ్ ఈ సద్బుద్ధి దట్ సత్ అది సచ్చిత్ అది బుద్ధిని చిత్తు చేసేయండి దట్ రివాల్వ్ రివాల్వ్ అండ్ రివాల్వ్స్ అండ్ క్రియేట్స్ అంటే నిద్రలోకి వెళ్ళగానే అది రివాల్యూషన్ ఆగిపోతే మళ్ళీ ఆగిపోతున్న సంసారం మళ్ళీ మొన్నటి క్రియేట్ చేస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఇదంతా కూడా అసత్ నా విద్యతే భావ విద్య చేతనే ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఏది ఉందని అనుకుంటారో అది మీ చేతిలో జారిపోతూ ఉంటుంది బాల్యంలో ఎలా ఉండేవారు ఉరకలు పరుగులు వేస్తూ ఉండేవారు మధ్య వయస్సు ఇప్పుడు ఉన్నది మిగులుతుందా ఏమన్నానా అంటే తర్వాత ఎప్పుడు పోతుంది బాధ్యం ఎప్పుడు పోతుంది పదేళ్ళ తర్వాత పోతుందా పోదు అలా ఎప్పుడు పోతూనే ఉంటుంది అలా వస్తూనే పోతూ ఉంటుంది ఎప్పుడు ప్రారంభమైంది పదిహేనో ఏట ప్రారంభమైంది అనుకోండి ఎప్పుడు పోయింది ఎప్పుడో పోయింది ముప్పై ఏట పోయింది అంటే అలా వస్తూనే పోతూ ఉంటుంది అంటే ఏడు వచ్చేప్పుడు ఒక ఏడాది ఎవరూ పోయిందిగా అలాగనమాట కాబట్టి సద్బుద్ి సచ్చి ఆత్మత మిగిలినసర్వడా మిథ్యా కనపడేది తప్పేమీ తత్మన అభావ అవిద్యమాన విద్య అవ్యచారా ఇవోచా మా సోయ దేహము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 ఫైనాన్షియల్ ఎకనామిక్ స్టేటస్ ఇవన్నీ కూడా దేహానికి సంబంధించి ఉంటాయి అవన్నీ కూడా మిథ్య అని చెప్పడం కానీ సత్ అనేది ఆత్మ స్వరూపం మీకు ఇందాక చూపించాను సద్బుద్ధికి విశేషణం జోడిస్తే విశేషం జోడిస్తే మారిపోతుంది కానీ విశేషణం లేక విశేషణం లేకపోతే అది విశేషణ అనే కూడా జారిపోయి కేవలం సద్రూపంగా మీ స్వరూపంగా మిగిలి ఆత్మ అది ఎప్పుడు వ్యభిచరించదు అది కాబట్టి దానికి అభావం ఉండదు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 ఆత్మానాత్మనో సదసతో ఉభయరీ దృష్ట ఉపలబ్ధ అంత నిర్ణయ ఉభయర దృష్టోంత రెండింటికీ ఉభయర రెండింటికీ కూడా ఏమిటా రెండు ఆత్మా అనాత్మా సత్ అసత్ పైన చెప్పారు కదా సత్ అసత్ సత్ అసత్తులో ఘటం అసత్ సత్ ఆత్మ అది మీరు చూశారు కదా ఏమంటే ఘటం అసత్ అన్నామంటే మొత్తం జగత్తంతని కూడా చాప కిందకి తోసేసామని అర్థం ఉంటాయి మీరు ఏమైనా పట్టుకుంటే ఘటన దగ్గర పట్టుకోండి అంతే మీరు ఘటం దగ్గర మీరు జారిపోయారంటే ఇంకా ఏమీ మిరవు అంతే కదా ఇంది దేహాదేహే సకారమస్య దేహం లేదు ఇంద్రియాలు లేవు బంధాలు లేవు ఏమీ లేవు ఎందుకంటే ఘట అంత గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఘటన ఎప్పుడైతే అసత్తి అని త్రోసిపుచ్చేసారో ఇంకేమితుంది జగత్తు పోతుంది ఇంకా టైమ్ స్కేల్ డిఫరెన్స్ తప్పిస్తే ఇందుకే మన లైఫ్ ఎంత కనుక టైమ్ స్కేల్ సూర్యుడు లైఫ్ ఎంత ఉంటే మీకు మన లైఫ్ ఎంత ప్రసరంత లైఫ్ ఎనివే కాబట్టి ఆత్మ అన్నది సత్ అనాత్మ ఈస్ అసత్ ఘటం అంటే అనాత్మ ఎంటైర్ జగత్ ఈజ్ అనాత్మ కాబట్టి ఈ సత్తికి అసత్తికి రెండింటికి దృష్ట అంటే ఉపలబ్ధ దృష్ట అంటే తెలియబడును తెలియబడినది దృష్ట అంటే చూడడం అంటే కంటితో చూసేదేం కదా దృశ్య ధాతువుకి తెలుసుకోవడం అర్థం దృషిర్ ప్రేక్షణ దృషిర్ ఎక్కడొచ్చినా తెలుసుకునటానికి అర్థం ఉపలబ్ధ తెలియబడినది ఏమిటి తెలియబడినది అంతహ అంటే నిర్ణయ నిశ్చయము ఈ రెండింటి యొక్క నిర్ణయము మన చేత తెలియబడినది ఎవళ్ళు తెలుస్తుందో కూడా చెప్తారు ఉభయోరపు దృష్టి తత్వదర్శును తెలుసుకుంటారు సరే తెలియబడినది ఏమిటా నిర్ణయం చెప్తున్నారు సత్ సదేవా అసత్ అసదేవాళ్ళ చేత దర్శించబడినది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 ఇప్పుడు జగత్తు మిథ్యా అంటే కొంతమంది ఏమైనా భ్రమపడతారంటే ఇక్కడ ఎదుర్కొన్నా ఉన్న జగత్తును వీడు కాదని ఎక్కడో కూర్చున్న దేవుణ్ణేమో వీడు పట్టుకుంటున్నాడో అనుకుంటారు పొరపాటు మీకు మిథ్యా సత్యం నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను ఆత్మని విడిచిపెట్టదు ఆత్మయే దేవుడు కూడా చెప్తారు సరే కాబట్టి ఈ ఆత్మకి అనాత్మకి ఉండే నిర్ణయాన్ని యథోక్తయోహ అనయోహ పైన చెప్పిన విధంగా ఈ రెండింటికీ ఉండేటువంటి నిర్ణయాన్ని తత్వదర్శులు స్పష్టంగా దర్శిస్తున్నారు అయితే తత్వదర్శులంటే ఏమిటో చెప్తున్నారు తదితి సర్వమాంబ్రహ్మా తమ తత్వస్తత్వం బ్రహ్మణోయాత్మ్యం తద్ద్రు శీలం యాం తే తత్వదర్శిన తై తత్వదర్శి చాలా చక్కటి నిర్వచనం తత్వదర్శి అనే పదానికి ఇంకెంతకంటే ఎక్కడా బాగా నెరపడ తత్ అంటే సర్వనామ ఆ పేరెలా ఉన్న చూడండి సర్వనామ అని ప్రో ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారనుకోండి ప్రోనౌన్ ఈవెన్ దట్ ఈజ్ సిగ్నిఫికెంట్ ప్రొనౌన్ కూడా సిగ్నిఫికెంట్ ప్రొనౌన్ అంటే ఇప్పుడు ప్రో విటమిన్ అని Pro-vitamin and arthana it, it is not vitamin but it becomes vitamin. Adi veishkunte, vitamin aiputne. But carrot te nna <Omahaala> ranukkunte. Carrot lo so, pro-vitamin ye untu. Carotene anu pere udhan ki. Carrot ni nyo itsepidho avdi carotene. Alpha carotene, veta carotene anu. So carrot lo pro-vitamin, carotene untu. Carrot te nte, a carotene break outundne, ranamukkala utundne. Adi vitamin ye. కాబట్టి క్యారెటీన్ లో విటమిన్ క్యారెట్ లో విటమిన్ ఏ లేదు ప్రో విటమిన్ ఉంది అలాగే సర్వనామ ప్రో నౌన్ ఇట్ ఈస్ దే ఇట్ ఈస్ ప్రో టు ఎవ్రీ నౌ అంటే ఇట్ కెన్ బికమ్ ఎనీ నౌ అలాగే దట్ దట్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ అనమాట ప్రో విటమిన్ దగ్గరైతే జస్ట్ ప్రేయర్ టు ది విటమిన్ అని అలా పెట్టారు ఇన్ ప్లేస్ ఆఫ్ విటమిన్ ఇన్ ప్లేస్ ఆఫ్ విటమిన్ సో ప్రో pronoun. ప్రో నౌన్ దట్ దట్ ఈస్ ఏ noun నౌన్ సో నౌన్ బుక్ నౌన్ అనుకోండి దట్ బుక్ that man. Woman noun మ్యాన్ ఉమన్ నౌన్ అనుకోండి దట్ ఉమన్ సో దట్ ఈ ఎవ్రీథింగ్ సర్వనామా ఓకే ఇట్ ఈస్ ది నేమ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మీరు ఇదే shop షాప్ లోకి వెళ్లారనుకోండి Jewelers shop. జ్యువెలర్స్ షాప్ లోకి వెళ్లి అక్కడ దట్ అని అన్నారనుకోండి ఆ దట్ ఏమిటోతుంది బంగారం అవుతుంది అంతే కదండి దట్ అంటే బంగారం దట్ బంగారం దట్ బంగారం దట్ బంగారం ఇప్పుడు అంటే సర్వం ఇస్ గోల్డ్ అని అంటే అలా అనొచ్చు కదా అలాగే ఈ జగత్తులో సర్వం ఇస్ బ్రహ్మ సర్వంచ బ్రహ్మ ఎందుకని సర్వం గోల్డ్ అని ఎలా అన్నారు ఇప్పుడు బంగారం షాప్ లో జ్యువెలర్స్ షాప్ లో వెళ్ళి సర్వం బంగారు గోల్డ్ అని ఎలా అన్నారు దట్ గోల్డ్ దట్ గోల్డ్ దట్ గోల్డ్ అని ఎలా అనగలిగారు ఎలా అనగలిగారు అంటే ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ గోల్డ్ అంతే కదా కారణం కంటే కార్యం భిన్నంగా ఉండలేదు ఎవ్రీథింగ్ ఇదంతా కార్యము ఈ కార్యము అంతకీ కారణం బంగారం కాబట్టి ఊరికే కార్యం కార్యం అనుకోవడమే గానీ అక్కడ ఉన్నది కారణమే ఎందుకంటే కార్యం కారణం కంటే భిన్నంగా ఎప్పుడూ లేదు అదేవిధంగా ఈ జగత్తంతా పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించింది ఈశ్వరుడే జగత్ రూపంగా ప్రకటమయ్యాడు సో సాలిపురిదే సాధిగూడు రూపంగా ప్రకటమైంది కాబట్టి సాధిగూడులో ఏ అంశాన్ని చూసినా అది సాలిపురిదే అది అదేవిధంగా ఈ జగత్తులో ఏ పార్ట్ చూసినా అణువైనా సరే మహత్త సరే చిన్నది కాని పెద్దది కాని ఏదైనా కూడా బ్రహ్మయే కాబట్టి దట్టను మీరు ఏది చూపించినా బ్రహ్మ సర్వంచ బ్రహ్మ దట్ రిఫర్స్ టు సర్వ అంటే సర్వంచ్రహ్మ కాబట్టి దట్ ఏమిటి సర్వనామ అవునండి సర్వమేమిటి బ్రహ్మ కాబట్టి దట్ ఏమిటి అవుతుంది బ్రహ్మనామ అవుతుంది తస్యనామ తన్నది తస్య బ్రహ్మణ నామ అంచేతనే తత్వమసి ఎప్పుడు వేదాంతంలో రెండు సర్వనామాలు ఉన్నాయి ఇదం అంటే జగత్ ఇంక వేరే జగత్ అని పెట్టక్కర్లేదు ఇదం అంటే జగత్ ఈశావాస్యమిదం సర్వం ఇంకా తర్వాత వచ్చేది వస్తుంది చాలా అంత వరకు చాలు దానికి ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇదం ఈస్ జగత్ దట్ ఈస్ బ్రహ్మం దట్ ఈస్ బ్రహ్మం దట్ సార్ కాబట్టి తత్ బ్రహ్మ యొక్క నామ బ్రహ్మ అంటే రియాలిటీ అర్థం ది సుప్రీం రియాలిటీ ఫ్రమ్ విచ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ఆరిజినేటెడ్ దట్ ఈస్ ది బ్రహ్మ దానికి పేరు ఏం పెడతారండి బ్రహ్మకి పేరేం పెడతారండి బ్రహ్మ దట్ అని పేరు పెడతారు దీన్ని మాండూక్యంలో కొంత విచారం వస్తుందండి దానికి బ్రహ్మ అనే పేరు మాత్రం ఎలా పెడతారు ఆత్మ అనే పేరు మాత్రం ఎలా పెడతారు ఇవన్నీ మాండూక్యం దగ్గర చెప్తాను సో ప్రస్తుతానికి తత్ ఈస్ ది బ్రహ్మనామా ఇప్పుడు తత్ తత్వా అంటే భావార్థంలో తత్వాస్తుండే తస్య భావ తత్వం తద్భావ అంటే తస్య భావ అని తత్వం ఇప్పుడు భావ అంటే స్టేటస్ కాబట్టి చూడండి ఇది ఎలాగంటే డ్రైవ్ వన్ హూ డ్రైవ్స్ ఏమిటి అవుతాడు డ్రైవర్ అవుతాడు కావండి వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ది డ్రైవర్ డ్రైవింగ్ డ్రైవింగ్ ఐఎన్జి వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ కుక్ కుంగ్ వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ టీచర్ టీచింగ్ ఆ వచ్చిందో ఇంగ్లీష్ లో సంస్కృతంలో తత్వాస్తుంది వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ దట్ తే తత్వం అంటే బీయింగ్ దట్ అనర్థం అది ఐ ఉండుట తో తత్వం అది ఐ ఉండుట అంటే దాని యథార్థ స్వరూపము అని అర్థం ఇప్పుడు మీరు ఏదో మరొకటి అయ్యారనుకోండి అది ఆరోపం సూపర్ ఇంపోజిషన్ మీరు మరోటి ఏది కాకుండా మీరు మీరుగా ఉన్నారనుకోండి మీరు మీరుగా ఉన్నారు అయాం వాటి అయాం అంటే అర్థమేమిటి నా నా యథార్థ స్వరూపంలో నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు బాగులేను బాగున్నాను ఇవన్నీ ఆరోపాలే బాగులేను అని ఒకసారి బాగున్నాను అని ఇంకోసారి అనాల్సి వచ్చింది అవి ఏమీ వద్దు నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను అంటే ఇటు బాగున్నాను అని యాడ్ చేయొద్దు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 అఖండమైన సత్తే ఆ యాత్మ్యం సో దానికి తత్వం అని పేరు ఇప్పుడు తత్వదర్శిభి తత్ ద్రష్ం శీలం యశాంతే దర్శిన్లో ఆ అనేది శీలార్థంలో వచ్చినటువంటి ఇన్ దానికి ఏదో ఉంది శీలార్థే నినిహి అనేదో ఉంది నినిహి ఆ నినిహిలో నా పోతుంది ఇన్ మిగులుతుంది సమ్థింగ్ లైక్ దాట్ చూస్తాం మనం వ్యాకరణంలో కాబట్టి దర్శించే స్వభావము కలవాడు ఎప్పుడో వారానికి వస్తారో నెలకొస్తారో దర్శిస్తే దాన్ని స్వభావం అని అనరు నిరంతరంగా దర్శనం సహజంగా ఇప్పుడు వాడు ఏ దుఃఖించే స్వభావము కలవాడు సుఖించే అంటే అది రొటీన్ అనమాట కంటిన్యూస్ గా అలా ఉండడం మనుషులు అలాగే ఏదో ఇప్పుడు ఎవరిని మీరు టచ్ చేసినా ఈ కొంచెం ఈ టెన్షన్ లో ఇవేవి పడుతూ ఉంటాం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 ఆ ఈజ్ దేండి గోల్డ్ ఏమండి న్యాయంగా చెప్పాలంటే మన క్లాసు విన్న తర్వాత ఏమని చెప్తాడు నెక్లెస్ ఈజ్ అంటాడా గోల్డ్ ఈజ్ అంటాడా గోల్డ్ ఈజ్ మరి నెక్లెస్ మాట ఏమిటండి అని ఎవరన్నా అడిగితే ఏమని చెప్తాడు నెక్లెస్ అపియర్స్ నేను ఇంకో రకంగా చెప్తా గోల్డ్ ఈజ్ అండ్ వాట్ యూ మేక్అట్ ఆఫ్ ఇట్ ఈజ్ నెక్లెస్ This is elegant. Rope is. And what you make out of it is serpent. Thraadu onnadi. Kare dhantlo nī teluitatla <laughs> mhe upayogi nji nū udarishinji dhe eviti? Paamo. Alaga bangaramu onnadi. Nīvu chouchi dhi? Necklace. Ishwaru nūnnadu. And what you make out of it is? Jagat. Listen. What is? is what you make out of it is the world is jagat undi ante brahma unnadu and we make a jagat out of it and safa ande galane jagatige gedilo konta velutunu konta chekati konni needalu ivve undi needalu corners lo shadows avve undu unavavi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 కాబట్టి త్రాడులో పామే ఎందుకు చూడాలి చెప్పండి అసలు నాకు ఇది చెప్పండి మీరు త్రాడులో పావే ఎందుకు చూడాలి షేప్ని బట్టి ఓకే ఇప్పుడు ఆ త్రాడు మాలని కూడా పోలి ఉండొచ్చు కదా ఎందుకంటే వీడు భయస్వభావం గలవాడు కనుక పావు చూస్తుంది భయస్వభావం ఉండడం చేత పావు చూస్తుంది కాబట్టి పావు చూడడానికి హేతువు భయం తర్వాత ముచ్చి బంగారం ముచ్చెప్పు చిప్పలో వెండి చూస్తాడు ఏం వెండి ఎందుకు చూడాలి పోనీ మరో చూడొచ్చు కదా ఎందుకు చూస్తాడు అంటారు లోభండి లోభం ఇప్పుడు మీకు ఈ ఈ సీసాల మూతలను తిరగేస్తే అది రూపాయి కాసులాగా కనపడుతుంది కావుక రూపాయి కాసులాగే ఎందుకు కనపడాలి రూపాయి కాసు సీసా మూతలా ఎందుకు కనపడకూడదు సీసామూత రూపాయి కాసులా ఎందుకు కనపడాలి అంటే లోభమే కారణం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 నాకు పదకొండు ఆయనకి పదకొండు రావాలి కానీ మా అన్నయ్య మోసం చేసి పన్నెండు తీసుకుని నాకు ఖర్చాడు అని పాప ఆయన దుఃఖిస్తున్నాడు నేనున్నాను అంటూ దుఃఖించాల్సిందేముందండి సంతోషించాల్సిన విషయమే అంటే ఆయన ఉన్నాడు సంతోషించాల్సింది ఏముందండి ఆయన అంటే నేను నాన్న లేదు పొందండి పెద్ద అయినా తీసుకున్నాడు యూ బ్లెస్ హ్యూమ్ అండ్ కీప్ పది లక్షలతో ఇప్పుడు ఇంకో లక్షలు వచ్చి జాయిన్ అయితే నువ్వేమో తెలుస్తావు పది లక్షలను నువ్వు ఎంజాయ్ చేయి కాబట్టి మనుషులు వెయ్యికి పదివేలకి లక్షకి ఇలా ఇలాగ ఊగిసలాడుతూ ఉంటారు అది కేవలం అజ్ఞానం చెప్తారు ఈ లక్ష విన్నేం ఉద్ధరించదు ఆ లెఫ్ట్మెంట్ ఈ ఫ్యాక్టరీ ఆ సత్యం తెలియడానికి కొంత టైం పడుతుంది ఎనీవే సో ది పాయింట్ ఈజ్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఈస్ జగత్ వాట్ ఈస్ ఈస్ బ్రహ్మా అంచేతలే మహాత్ములకి అంతటా ఈశ్వరుడు కనపడతాడు మహాత్ముడికి అంతటా ఈశ్వరుడు కనపడుతుంది చెప్పులు పాలిష్ చేసేవాడికి అంతటా బూట్లు పాలిష్ చేయదగ్గ బూట్లు కనపడతాయి అవునండే చెప్పు అంతరిక్షంలో తిరుగుతున్న గ్రద్దకి కింద నేల మీద కుళ్ళిపోయినటువంటి ఎలక యొక్క మృతదేహం కనపడుతుంది ఇంకేం కనపడుతుంది కాబట్టి వాట్ యు మేక్అవుట్ ఆఫ్ వాట్ ఈజ్ ఈస్ జగత్ వాట్ ఈజ్ ఈస్ బ్రహ్మ అది వ్యవస్థ ఆ సత్యాన్ని తెలుసుకున్నవాళ్ళే తదర్శి మీ తదర్శినా దృష్టిమాశ్రి శోకం మోహం చహితుీతోష్ణాని నియత వికారయన్నే మరీచిజలవత్ మిథ్యా అవభాసతే బంగారం లాంటి వాక్యం ఎందుకంటే ఆ శ్లోకం చాలా సిద్ధాంత రూపంగా ఉన్నది సిద్ధాంత ఉపనిషత్తు కదా మరి టూ మెప్పు సిద్ధాంతం అయిపోతే జీవితానికి దానికి కనెక్షన్ లేకుండా అయిపోతుంది అంచేతనే ఆయన పాపం పని కట్టుకుని ఆ శ్లోకం లక్షణం అలా ఉంది కదా పని కట్టుకుని దాన్ని జీవితంతో ముడిపెడుతున్నారు స్వమాపి నీవు కూడా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 నేను చెప్పాను అలాగ ఒకతనికి నువ్వు భయమేం పెట్టుకోపోయి దేయాలేవు భూతాలు లేవు నువ్వు అనవసరంగా కంగారు పడుకు నిర్భయంగా ఉండు అని చెప్పాను ఏమంటే స్వామిజీ నిర్భయంగా ఉండడం ఎలాగా అని అడిగాడు ఇప్పుడు ఇంకేం చెప్తాం అయినా చెప్పా నేను ఏమని అడిగానంటే చూడు నిర్భయంగా ఉన్నవాడు ఏం చేస్తాడు ఆ పరిస్థితిలో నిర్భయంగా ఉన్నవాడు ఏం చేస్తాడు రాత్రి పన్నెండింటికి తెలివచ్చింది ఒంటరిగా ఉన్నాడు వాడు నిర్భయుడు అనుకో వాడు ఏం చేస్తాడు అప్పుడు చక్కగా లేచి టోటో చూసే గ్లాసులు మంచినీళ్ళు తాగి హాయిగా వెళ్ళి కొడుకునే జరుగుతాడు అంతేనా పడి చేసేది యూ డూ దాట్ ఓకే బట్ నాకు భయం ఉంది కదా అంటే యూ ట్రై టు డూ దాట్ యూ ట్రై టు డూ దాట్ యు ఫేక్ ఇట్ యు మేక్ ఇట్ అది ఫిలాసఫీ నిర్భయం ఒక్కసారి గుర్తు చేసుకో నిర్భయంగా ఉన్నవాడు అయితే ఏం చేస్తాడు పక్క గదిలో పిశాచం ఉంది నిర్భయంగా ఉన్నవాడు అయితే ఏం చేస్తాడు తక్కువ మంది వెళ్తాడు నువ్వు కూడా నడిచి వెళ్ళు ఏమీ అవుతుంది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 ఐదు వందలు ఉంది కాబట్టి యాభై కప్పులు కఫీ తవ్వుతాను నేను ఒక కప్పు తాగుతానా ఒక కప్పే తాగుతాను వెయ్యి ఉంటే ఒక కప్పే తావు జానుడు పొట్టకు మీరు ఎంత భోజనం చేస్తానండి మీ దగ్గర పది లక్షలున్నా వంద లక్షలున్నా మీరు తినేది ఎంత అన్నం అంత అన్నం అన్నాద్యమని వస్తుంది ఉపనిషత్తుల్లో అంత అన్నం తిని మీరు అది మీరు కృతార్థులే కాబట్టి ఐ నో దిస్ ట్రూత్ ఐ కెన్ సీ దట్ దే గెన్ గివ్ ఇట్ టేక్ ఇట్ హ్యావ్ ఇట్ డెంట్ మేక్ అని డిఫరెన్స్ సో ఐ ఐ ఫేక్ ఇట్ ఐక్ ఇట్ అంటే అలా ఫేక్ చేస్తూ ఉంటే విహేవ్ లైకే తత్వదర్శి ఈవెన్షివల్ బికమే తత్వదర్శి కాబట్టి అలా అవ్వాలి తత్వదర్శి ఇంకా మరి దానికి మరో ఉపాయం లేదు దాన్నే అభ్యాసము ఉంటాం కాబట్టి తత్వదర్శుల యొక్క దృష్టిని నీవు ఆశ్రయించు శోక మోహాలను విడిచిపెట్టు మోహమేమిటి మోహం ఏమిటి శోకమేమిటో చెప్పుంటారా మోహం ఏమిటంటే ఈ జగత్లో ఉన్నవన్నీ సత్యము వేదార్థము ఇవన్నీ నాకుంటేనే నేను కృతార్థుణ్ణి ఇది లేకపోతే నేను అయోగ్యు నేను ఇది మోహం శోకం ఏమిటంటే నీవు అనుకున్నట్టుగా జగత్ ఎప్పుడు బిహేవ్ చేయదు కాబట్టి నీవు ఉండాలనుకున్నవి పోతాయి నీకు అక్కర్లేదు అనుకున్నవి ఉంటాయి పంటి నెక్లెస్ పోయింది పంటి నొప్పి మిగిలింది దట్ ఈజ్ సంథింగ్ లైక్ దాంట్ ఉండాలనుకున్నది పోతుంది అక్కర్లేదనుకున్నది ఉంటుంది కాబట్టి దానివల్ల షోకం ఇది మోహము అది శోకము ఈ రెండింటినీ కూడా పక్క పెట్టి మరి ఏమన్నా ఇలాగ ఫిలాసఫీ చెప్పేసరి అయిపోయింది మరి ద్వంద్వాలు ఉన్నాయా లేదా ద్వంద్వాలు ఉన్నాయి కదా అనుభవంలో ఏ ద్వంద్వాలు శీతోష్ణాదీని ద్వంద్వాలి ఈ ద్వంద్వలు నియత అనియత రూపాన్ని అంటే ఒకప్పుడు నియతంగా ఇప్పుడు శీతము నియతంగా దుఃఖాన్ని ఇస్తుంది ఉష్ణము నియతంగా సుఖాన్ని ఇస్తుంది ఎప్పుడు శీతాకాలంలో వేసం కాలం వచ్చేటికేమవుతుంది రివర్స్ అవుతుంది ఏ ఉష్ణము శీతాకాలంలో సుఖాన్ని ఇచ్చిందో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 ఆయన చాలా గొప్పవారు అని ఆయన్ని స్మరించి ఇంత చేతంతా మొహం చేసుకుని నవ్వుతూ చూపిస్తాడు నిజంగా కాబట్టి నియతానియత రూపాన్ని ఇవి ఇది ఖచ్చితంగా ఈ ఘటన ఈ వ్యక్తిని స్మరించినప్పుడల్లా సుఖమే వస్తుందని మీరు అనుకోద్దు ఇప్పుడు ఒకడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు తెలుగుదేశం నెగ్గింది అనగానే ఏమనిపిస్తుంది సుఖం కలుగుతుంది వాడు కాంగ్రెస్ లో చేరాడు ఇప్పుడు ఏమనిపిస్తుంది సుఖం కలుగుతుంది నియతానియత రూపాన్ని ఇవి ఖచ్చితంగా ఇలాగే ఉంటాయని ఏమీ లేదు కాబే కాఫీ కాఫీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ గుడ్ అర్ధరాత్రి నిద్రపోతుంటే గురుపెట్టి నిద్రపోతుంటే లేకపోతే కాఫీ ఇస్తే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ బ్యాడ్ కాబట్టి నియతానియత రూపాన్ని వీటిలో ఏది స్థిరత్వం లేదు అయితే మరి ఎలాగన్నా వీటిని ఏం చేయాలి ద్వంద్వ సో తితిక్షస్వ తితిక్షస్వ భారత అని చెప్పి దానికి పోషకంగా ఈ జగన్ మిథ్యాసక్తి మేమాంసం చేశారు తితిక్షస్వాన్ని ఉంది ఎదర నీవు సహించుకో ఎలా సహించాలో ఆయన అభినయం చేసి చూపిస్తున్నారు ఎలా సహించాలో అయం వికారహ అసన్ ఈ దుఃఖం ఉన్నదే ఇదో వికారం కాలంలో వికారం వచ్చింది ఇప్పుడు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు మూసేశారు మూసేశారు అయితే ఏదో అయింది ఏమో ఉన్న షేర్స్ ఏవో కొంచెం దెబ్బతిన్నాయి ఇదో వికారం ఈ షేర్స్ అంటే ఇలాగే ఉంటుంది ఇవాళ తగ్గింది ఓ రెండేళ్ళు పోతే మళ్ళీ పెరుగుతుంది ఒకప్పుడు పెరిగింది ఏడాది పోతే తగ్గుతుంది ఇది వికారం ఇది మోడిఫై అయ్యేటువంటిదే ఫైనల్లీ ఇన్ ఎనీ కేసు అసన్నే ఆత్మీయ సత్యం కానీ ఇదంతా మిథ్యే ఇది మరీచి జలవత్ మిథ్య ఇది మరీచి జలము అంటే ఎండమావులు ఎండలో మావంటే నీరు ఎండలో మావు కనపడుతుంది నీరు కనపడుతుంది ఈ ఎండమావుల వలె ఇది కనబడేదే గానీ సత్యం ఎలాగా కాదు మిథ్యా అవభాసతే అంటే దో ఇట్ ఈస్ నాట్ దే ఇట్ ఈస్ అపియరింగ్ స్వామి అఖండానందజీ అనుకోండి వారు జగత్ జగత్తు నిజానికి లేకుండాను కనబడుతోంది నెక్లెస్ లేకుండా కనబడుతుందా లేదా అలాగనమాట సో నా హోతేహు ఏభి భాస్ రహాహయ్ అని నువ్వు మనసు నిశ్చిత్య అది నువ్వు మనస్సులో అనుకో అలాగా అలా అభినయం ఆ వాక్యం కన్నస్థం చేసుకో అలా మనస్సులో అనుకో అలా అభినయం చేసుకో అలా అలా గుర్తు చేసుకో యుగివే లెక్చర్ టు వివర్శాలు సహించేసేయి సహించేయడం అంటే ఏమిటంటే యు యూ జస్ట్ యూ రీట్అట్ అంటే ఇక్కడ తలపోటు వచ్చిందనుకోండి వెంటనే టాబ్లెట్ వేసుకోవద్దు అలా తలపోటు వచ్చినప్పుడు అలా ట్యాబ్లెట్ వేసుకుంటే స్టమక్ అంతా పడైపోతుంది తర్వాత కడుపు నొప్పికి ముందు వేసుకోవాల్సి ఉంది ఆ ప్రాబ్లం వస్తుంది అలసనీ ఇదని అదని కాబట్టి అదో ముందు మొదలట్ట జస్ట్ యూ జస్ట్ బే రీట్ అవుట్ బే రీటౌట్ అంటే అలాగే దాన్ని సహించేస్తుంటే అవతలకి పోతుంది ఒకవేళ నిజంగా పోలేదనుకోండి అమృతాన్ని నన్ను రాసుకోవచ్చు అప్పటికీ పోలేదనుకోండి టాబ్లెట్లు ఉండమే ఉంది దాని గురించి ఏం చింత లేదు అలాగంటే ఆ తితీక్షణ ఉన్నట్లయితే పది టాబ్లెట్లు వేసుకునే చోట ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు సరఫరా ఇట్ వర్క్స్ ఆల్సో అయితే శారీడా రెండు టాబ్లెట్లు వేసుకోమన్నట్టు రెండు ఎందుకు ఒకటెందుకు పనికిరాదు రెండు రెండు వేసుకో వాట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అవుట్ చీటింగ్ ఇట్ ఈస్ వై యూ షుడ్ హ్యావ్ టూ టాబ్లెట్స్ వై నాట్ వన్ అంటే డోస్ చాలదనా డోసు చాలపోతే మేకట్ ఏ సింగిల్ డోస్ డోస్ డిటర్మించే ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్సా టూ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ దేర్ ఇస్ మెథడ్ ఆఫ్ డిటర్మినింగ్ ది డోసేజ్ అండ్ సో ఈ ఫిక్స్ ది డోసేజ్ టూ టాబ్లెట్స్ అంటే వీటికి రెండు అలవాటు చేస్తే రెండు దిశ వేసుకుంటూ ఉంటాడు ఇదంతా మార్కెటింగ్ డీటీస్ దాంట్లో సైన్స్ ఏం లేదు ఎనీవే సో ఇట్స్ అభిప్రాయ కాబట్టి కేవలం ఇండ్యూర్ చేయి ఇండ్యూర్ చేస్తే ఏమిటవుతుందో తెలుసు అండి మీరు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి సుఖం దుఃఖం వచ్చిందనుకోండి దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది ఆత్మ నుంచి చ్యుతులైపోతారు దాన్ని ఎండ్యూర్ చేస్తే అది క్యుతమైపోయి సద్రూపంగా మీరు మిగిలి ఉంటారు ఆత్మ నుంచి చ్యుతి చెందడమే సంసార దుఃఖము చ్యుతి కాకుండా సద్రూపంగా నిలిచి ఉండడమే అది సుఖము శాంతి ఆ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ సంసారం మిమ్మల్ని ఏమీ చేయలేదు ఏమి ఇట్ కాన్ డూ ఎనీథింగ్ టు యూ మీరు కనుక ఈ సత్యాన్ని తెలుసుకోలేక సద్రూపంగా ఉండలేక ఇంకా అక్కడి ఆ సంసారాన్ని దాన్ని సవరిద్దామని లేకపోతే మేనికులేట్ చేసేదో అనుకూలంగా మారుద్దామని ప్రయత్నం చేస్తే మీరు ఆ ప్రయత్నంలో భంగపాటు తప్ప మరొకటి లభించదు ఇది సిద్ధాంతం నాసతో శ్లోకం అనే సిద్ధం నాసతో విద్యావో నా భావో విద్య ఉభయోర దృష్టోంతత్వదర్శి అని ఒక పెద్ద ఘట్టం పూర్తయింది పూర్ణమి పూర్ణము దూర్ణస్ పూర్ణమాణేవాం శాంత శాంతి శాంతి హరి ఓం శ్రీగుద్భ్యో నమ హరిపణమస్ మనవి సర్వా